శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మనబడు ఆరవ ప్రకరణంలో రెండు శ్లోక పర్యంతం తెలుసుకున్నాము ఇప్పుడు రెండు వందల నలభై శ్లోకానికి అవతారిక చూడండి ముప్పై అంకం నన్ను ఏం అద్వైత నిశ్చయ కృతే అపి పునః పునః అద్వైత సత్యత్వం పూర్వవాసన భాతి ఇత్యా తృత్త పునః మిథ్యాత్వం విచారయే ది శిష్యుడు అంటాడు ద్వైతము మిథ్యా అద్వైతమే పారమార్థకము ఏకమే అద్వితీయం బ్రహ్మ నేహ అని శ్రుతులు చెప్పిన ప్రకారంగా తెలుసుకున్నప్పటికీ కూడా నిశ్చయం చేసుకున్నప్పటికీ కూడా పూర్వవాసన బలము చేత పునఃపున ద్వైత సత్యత్వ బుద్ధి మాకు కలుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఉపాయం చెప్పండి అద్వైత నిశ్చయం ఒకవైపు అయ్యింది అయినా గాని పూర్వ వాసన బలం చేత మాకు ద్వైతం యొక్క సత్యత్వ బుద్ధి కలుగుతుంది ఇప్పుడు ఏం చేయాలో ఉపాయం చెప్పండి అని శంక చేసినాడు శిష్యుడు వాసన అంటే దేనికంటారు దృఢ భావన పూర్వపర విచారణ పదార్థా దానం వాసన యోగాశిష్టము ఉపశమ ప్రకరణము తొంభై ఒకటవ సర్గ ఇరవై తొమ్మిదవ శ్లోకం మరియు ముక్తి ఉపనిషత్తు రెండవ అధ్యాయము యాభై ఏడవ శ్లోకం ఈ రెండు చోట్ల వాసన గురించి విస్తారంగా విచారణ చేయబడింది అక్కడ ఈ విధంగా చెప్పబడింది అనేక జన్మల్లోనే విషయానుభూత సంస్కార జన్య స్మృతి మాకు పదే పదే కలుగుతూ ఉన్నది అనేక జన్మల్లో విషయాలను అనుభవించినటువంటి సంస్కారం ఉన్నది ఆ సంస్కార బలం చేత పునః పునః మాకు మళ్ళీ విషయాల సత్యత్వ బుద్ధి ద్వైతం సత్యత్వ బుద్ధి కలుగుచున్నది పూర్వపర విచారణ త్యక్త పూర్వపర విచారణ ఎందుకు విచారణ చేస్తారు అంటే వాసన బలం చేత ఆ వాసన ఉన్నది కాబట్టి ఈ విషయము యోగ్యమా అయోగ్యమా బ్రాహ్యమా త్యాజ్యమా అనేటువంటి విచారణ చేయలేకపోతున్నాడు ఆ వాసన బలం చేత దానికే వాసన అంటారు పదార్థస్ ఏదానం పూర్వాపర విచారణ చేయకుండానే పదార్థాలను స్వీకరించటం అనేది ఏదైతే ఉందో అదే వాసన అనబడుతుంది అని శ్రీ యోగ ముక్తి కోపనిషత్తును ఆధారంగా చేసుకుని శ్రీ వాల్మీకి మహర్షుల వారు చెప్పారు కాబట్టి అద్వైత నిశ్చయం కూడా అయ్యింది కానీ పూర్వ వాసనా బలం చేత మాకు ద్వైత సత్యత్వ బుద్ధి కలుగుతున్నది మరి దీనికి ఉపాయం ఏమిటి ఎందుకంటే అద్వైత ప్రతీతి అవుచుండగా ద్వైతం నందు బుద్ధి కలుగుచుండగా అద్వైత నిశ్చయము ఇది స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఏమిటి అందుకని అద్వైత నిశ్చయం దృఢపడాలంటే అద్వైత సంస్కారము గట్టిగా స్థిరపడాలి అంటే ఏం చెయ్యాలి చెప్పండి అని శంక మరి దానికి సమాధానం కూడా శ్రీ గురుదేవులు చెప్తూ ఉన్నారు రెండు వందల నలభై శ్లోకం చూడండి పునః ద్వైతస్య వస్తుత్వం భాతి చేయాసస్తే నేవద అయ్యా నాయనా ఒకవేళ నీకు ద్వైతస్య వస్తుత్వం భాతి చేత్ మళ్ళీ ఈ ద్వైతం యొక్క వస్తుత్వం అంటే సత్యత్వము ప్రతి అగుచున్న ఎడల తున పరిశీలయ నువ్వేం చెయ్యి అంటే ఇంత దగ్గర మా వద్ద అద్వైత వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసినవు ఆ శాస్త్రములో చెప్పినటువంటి ప్రక్రియలను పునఃపున మళ్ళీ పరిశీలన చెయ్యి ద్వైత మిథ్యత్వ పూర్వక అద్వైత నిశ్చయాత్మకమైనటువంటి ప్రక్రియలు మేము అనేకంగా చెప్తూ మూడు శరీరాలకు నేను దృష్టని ఉన్నాను మూడవస్థలకు సాక్షిని ఉన్నాను పంచకోశాలకు అతీతంగా ఉన్నాను ఈ ద్వైత ప్రపంచము మిథ్యాత్వ వర్ణనం కూడా చేయడం జరిగింది మరి ఆత్మ యొక్క స్వరూప విచారణ కూడా చేయడం జరిగింది ఆత్మ స్వయం ప్రకాశము అసంగము చద్రూపము అద్వైతము వ్యాపకము నిత్యముక్తము అని ఆత్మ విచారణ కూడా చేయడం జరిగింది ఇంత దగ్గర మనం ఏదైతే విచారణ చేస్తూ వచ్చామో దాన్నే పునఃపున మళ్ళీ ఆవృత్తి చేయి అలా వేరే ఉపాయం లేదు మళ్ళీ అద్వైత చింతన నిరంతరం చేస్తూ ఉండు ఆసక్త రామృతయ్య కాలం నయత్ వేదాంత చింతయా కామక్రోధాదు మరి విషయాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆసక్తి ఉన్నదో వాటికి ఏమాత్రము తావు ఇవ్వకుండా అవసరం ఇవ్వకుండా నిరంతరము నిద్రలేచింది మొదలు పడుకునేంత వరకు సద్గురు సత్శాస్త్రాలు దొరికింది మొదలు అద్వైత నిశ్చయం అయ్యేంత వరకు దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం కలిగేంత వరకు ఎడతకుండా నిత్య నిరంతర ఆదరణీయంగా పునఃపున మళ్ళీ ఆత్మ విచారణ చేస్తూ ఉండు అదే ఉపాయం మరొక ఉపాయం లేదు నిర్విరామంగా విశ్రాంతి లేకుండా ఏమాత్రం కూడా ఇది ప్రయాస అని అనుకోకుండా కష్టం అనుకోకుండా నిరంతరము పరిశీలన చేస్తూ ఉండు విచారం చేస్తూ ఉండు వివేకం చేస్తూ ఉండు అనాత్మ సంబంధమైనటువంటి విషయాలకు అంతగా విచారం చేస్తారు మరి ఏ ఆత్మజ్ఞానం చేత మన భవదుఖం నివృత్తి అవుతుందో అటువంటి ఆత్మ విచారణ చేయడంలో నీకు ప్రయాసం ఎందుకు చెప్పు ఆయాసం ఎందుకు చెప్పు ముప్పై అంకం చూడండి ఆ వృత్తి రసకుల బ్రహ్మ సూత్రము నాలుగు డాష్ ఒకటి డాష్ ఒకటి శ్రీ వేసభగవానుడు నాలుగో అధ్యాయంలో మొదటి పాదంలో మొదటి సూత్రంలో చెప్తాడు ఆ వృత్తి అసఖ ఉపదేశాత్ ఆత్మచింతన యొక్క ఆవృత్తి పునఃపున చేస్తూ ఉండాలి అన్నాడు ఎందుకు చేయాలి స్వామీజీ అంటే శ్రోతవ్యో మంతవ్యో నిధి దాసితవ్య అని అంటూ పునఃపున మనల్ని ఆత్మచింతన చెయ్యాలి శ్రవణము మననము నిధి చేయాలి అని శృతి యొక్క ఆదేశం ఉన్నది ఉపదేశం ఉన్నది అందుకని ఆత్మ నిశ్చయమయ్యేంత వరకు దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము సిద్ధించేంత వరకు పునఃపున ఆ వృత్తి చేస్తూ ఉండాలి అందుకని ఆ వృత్తి అసకృత ఉపదేశం అసకృత అంటే అనేక మార్లు శృతి ఉపదేశం చేసింది ఆత్మచింతన చెయ్యి ఆత్మచింతన చెయ్యి అని శ్రోతవ్యం మంతవ్యం నిర్ధాసివ్యూ అందుకని పునఃపున ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి ఇది చతుర్థాధ్యాయ ఆత్మన శ్రవణాది ఆవర్తన విహిత వ్యాస భావ వ్యాస భగవానుడు చతుర్థాధ్యాయం బ్రహ్మ సూత్రంలో మనకు ఆవృత్తి రసకు ఉపదేశాత్ అని అంటూ సూత్రం ద్వారా ఆత్మచింతన పునఃపున ఆవృత్తి చెయ్యాలి చింతన చెయ్యాలి అని చెప్పాడు కాబట్టి నువ్వు కూడా పూర్వవాసన దారిత చేత ద్వైత సత్యత్వ బుద్ధి మళ్లీ మళ్లీ కలుగుతుంది అని అంటే ఆ ద్వైత చింతన పోయి ఆత్మ నిశ్చయం అయ్యేంత వరకు చింతన చేస్తూనే ఉండు దేహాత్మ జ్ఞాన జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మ నేవభవే దేశ సనే చూ వరాహ ఉపనిషత్తు చెప్తుంది అదే శ్లోకాన్ని విద్యారణ్య గురుదేవులు కూడా ఇక్కడ చెప్పాడు మరియు శ్రీ జగద్గురు శంకరాచార్యుల కూడా ఈ శ్లోకాన్ని ఉపదేశ శాస్త్రలో తీసుకున్నాడు ఏమిటి శ్లోకార్థమనంటే అజ్ఞాన దశలో ఈ దేహమే నేను అనేటువంటి దృఢ భావన ఎంత గట్టిగా ఉందో అటువంటి దృఢ నిశ్చయము అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అనేటువంటి ఆత్మ నిశ్చయము కలగాలి నేనే పరబ్రహ్మమును పరబ్రహ్మమే నేను అని ఇట్లా ఊతపోతంగా తెలుసుకొని శ్చయం చేసుకోవాలి అదే దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం యొక్క అవధి అందువల్ల పునఃపున దేహాత్మ భావన ద్వైత భావన పూట కొరకై ఆత్మ విచారం చేస్తూ ఉండాలి సరే స్వామిజీ మీరు చెప్పినట్లుగా ఆత్మచింతన చేస్తాం కాని ఎంత కాలం చెయ్యాలి ఎంతం కాలం ఇది చేయం ద్వైత యుక్తోయం సర్వానర్థ నివారణాత్ శిష్యుడు శంక చేసినాడు యంతం కాలమి విచారణీయ్య విచార కాల అవధే ఉత్తత్వాత నా అద్వైత విచారే ఖేదో యుక్త ద్వైత ప్రతిభాషియంతం కాలం అన్నాడు శిష్యుడు ఏమన్నా అంటే స్వామీజీ ఈ ఆత్మ విచారణ ఎంతవరకు చెయ్యాలి ఇప్పుడు లోకుల్లో మాకు కూడా ఇటువంటి పురుషులు తటస్థ పడతారు స్వామీజీ మాకు ఆత్మజ్ఞానం పొందాలని ఉన్నది ఆత్మవిచారణ చెయ్యాలని ఉన్నది అని అంటారు అంటే చాలా సంతోషం నాయన చాలా పుణ్యాత్ములు మీకు ఆత్మ విచారణ చెయ్యాలనేటువంటి జిజ్ఞాస పొడమింది అని అంటే మీరు చాలా పుణ్యాత్ములు నాయనా అని మేము అంటాం అప్పుడు వారు అంటారు స్వామీజీ ఆత్మవిచారణ ఒక నెల రోజులు చేస్తే మాకు ఆత్మజ్ఞానం కలుగుతుందా పోనీ ఒక రెండు నెలలు చేస్తాము మూడు నెలలు చేస్తాము ఆత్మ జ్ఞానం కలుగుతుందా అంటారు అంటే వాడు ఇంకా మొదలై పెట్టలేదు దాని అవధి అడుగుతున్నాడు వాడు ఎంతవరకు చెయ్యాలి కానీ సంసారం ఎంతవరకు చెయ్యాలని మాత్రం అడగరు ప్రపంచం యొక్క ఆసక్తిని అణుచుకోలేక ప్రపంచం ఎంతవరకు చెయ్యాలి సంసారం ఎంతవరకు చేయాలి అని మాత్రం అడుగురు కానీ ఆత్మ విచారణ ఎంతవరకు చెయ్యాలని మాత్రం అడుగుతారు అలా ఇదే పురుషుల్లో ఉన్నటువంటి లోకువ వీక్నెస్ అంటారు కదా అట్లే ఇక్కడ కూడా శిష్యుడు అడుగుతున్నాడు స్వామిజీ ఆత్మ విచారణ ఎంత కాలం చెయ్యాలి దానికి సమాధానం గ్రంథకర్త పూర్వమే చెప్తూ వచ్చాడు ఎక్కడా అంటే ఇది ఆరో ప్రకరణంలో పదిహేనో శ్లోకంలో పరోక్ష పరోక్షే తే విద్యా విచార జ తరోక్ష విద్యాప్త విచారో అన్నాడు అపరోక్ష విద్య ఆప్త అంటే ప్రాప్త అయం విచార సమాప్యతే దృఢ అపరోక్ష అపరోక్ష జ్ఞానంలో కూడా పునః రెండు ప్రకారాలు కదా జ్ఞానము మొట్టమొదటి ఎన్ని ప్రకారాలు రెండు ప్రకారాలు విచార చంద్రోదయంలో ప్రథమంగా మొట్టమొదటి కలలోనే ఈ విషయం ఉన్నది జ్ఞానము రెండు ప్రకారాలు ఒకటి పరోక్ష జ్ఞానము రెండవది అపరోక్ష జ్ఞానము ఆ అపరోక్ష జ్ఞానంలో పునః రెండు ప్రకారాలు అదృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము మరియు దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానం అని చెప్పి వాటికి స్వరూపము హేతువు ఫలము అవధి ఇవన్నీ చెప్తూ వచ్చాడు అయితే దృఢ అపరుక్ష బ్రహ్మ జ్ఞానం యొక్క అవధి ఎక్కడ చెప్పాడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా వరాహోపనిషత్ ప్రమాణం దేహాత్మ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మ నేవ భవే దేశ సనేపి ముచ్చతే దేహాత్మ బుద్ధి అజ్ఞాన దశలో ఎంత దృఢంగా ఉందో అటువంటి దృఢ భావన నేను బ్రహ్మమును అని కలిగితే అది దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం యొక్క అవధి ఆ విధంగా దృఢ నిశ్చయం అయినట్లయితే ఆ ముముక్ష నాకు ఇచ్చ లేకున్నా గాని ముక్తుడైపోతాడు ఎస్ ఆత్మని అయం దృఢ నిశ్చయ భవేత్ ఎవని అంతఃకరణంలో ఇటువంటి దృఢ నిశ్చయం సహా నా ఇచ్చన్నపి ముచ్చతే అతనికి నేను ముక్తుని కావాలని ఇచ్చ లేకున్నా గానీ ముక్తుడైపోతాడు వాడు అది దృఢ ఆ పరోక్ష బ్రహ్మజ్ఞానం యొక్క అది మేము పూర్వం చెప్తూ వచ్చాం తత్ర అపరోక్ష విద్యాప్తం విచారోయం సమాప్యత అని అంటూ పదిహేనో శ్లోకంలో చెప్తూ వచ్చాం కాబట్టి నువ్వు విచారం ఎంతవరకు చెయ్యాలి అని చెప్పినట్లయింది కదా ఎంతవరకు చేయాలి దృఢ అపరోక్ష బ్రహ్మ జ్ఞానము కలిగేంత వరకు విచారం అయితే ఎంతవరకు విచారం చేయాలి స్వామిజీ అని నువ్వు ఖేదాన్ని వ్యక్తం చేస్తున్నావు నాయన దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నావు అంటే విచారం చేయడానికి ఇది కష్టం ఈ ఖేదము విచారం నందు వ్యక్తం చేయకు నాయన ప్రపంచం ఎంత వరకు అక్కడ ఖేదాన్ని వ్యక్తం చేయి విచారం నందు ఖేదాన్ని వ్యక్తం చేయకు దుఃఖాన్ని వ్యక్తం చేయకు అద్వైతే అయం ఖేద న యుక్త అద్వైత విచారణ ఈ ఖేదం యుక్తం కాదు మరేమనగా ద్వైతే ఇషతం ద్వైత ప్రపంచం ఎంతకాలం చేయాలి అని ఇట్ల ఖేద పొడు దుఃఖపడు పశ్చాత్తాపడు కాని అద్వైత విషయంలో అటువంటి ఖేదాన్ని పొందకున్నాయి ఎందుకని అంటే సర్వానర్థ నివారణ ఆత్మవిచారణ నిర్విరామంగా నిరంతరంగా ఆధారపూర్వకంగా ఆత్మవిచారణ చేసినట్లయితే మనకేం ఫలము అంటే సర్వానర్థ నివృత్తి పరమానంద ప్రాప్తి మోక్షం సిద్ధిస్తుంది అందువల్ల మోక్ష సిద్ధి కోసము నిర్విరామంగా విచారణ చేస్తూ ఉండు అనాత్మ చింతన వదిలిపెట్టు అనాత్మ చింతనం తక్కువ కష్మలం దుఃఖ కారణం చింత ఆత్మానమానంద రూపం కారణం అనంటూ వివేక చూడడం జగద్గురు శంకరాచార్య సెలవిచ్చారు కదా కస్మలం దుఃఖ కారణం అనాత్మ చింతనం తక్వ పాపభూ ఇష్టమైనటువంటిది జన్మవరణ రూప దుఃఖానికి కారణమైనటువంటి ఈ అనాత్మ చింతనను వదిలిపెట్టి ఆత్మానం చింతయా ఆత్మను విచారం చెయ్యి ఆత్మచింతన చెయ్యి ఆత్మచింతన చేస్తే ఏం లాభం స్వామీజీ ఎన్ ముక్తి కారణం ఏది ముక్తికి కారణము అటువంటి ఆత్మచింతన చేయి ఎందుకు విచార జాయత్య జ్ఞానం జ్ఞానా దేవత కైవల్యం అని చెప్పిన ప్రకారంగా విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం చేత కైవల్యం ప్రాప్తమవుతుంది కైవలస్యభావ కైవల్య ఇది మోక్ష మోక్షం ప్రాప్తం అవుతుంది అందుకని నీకు మోక్షం కావాలా సంసారం కావాలా చెప్పునైనా నీకు ముక్తి కావాలనుకుంటే నిత్య నిరంతర ఆదరణీయంగా విచారణ చెయ్యి ఎవరు విచారణ చెయ్యి ఆత్మ విచారణ చెయ్యి అని చెప్పినాడు ముప్పై ఆరో అంకం చూడండి నన్ను ఏవో అద్వైత ఆత్మ తత్వా పరోక్ష జ్ఞాన వచ్చి మయి క్షుత్పిపాస అనర్థస్ పరిదృశ్యమానత్వాద అనర్థ నివారకత్వం ఆత్మ జ్ఞాన అసిద్ధం ఇది సంతతి అంటున్నాడు స్వామిజీ అద్వైత ఆత్మ యొక్క అపరోక్ష జ్ఞానము కలిగినా కూడా నాయందు ఈ ఆఖరి దప్పులు దుఃఖము నివృత్తి కావడం లేదు అలాంటప్పుడు ఆత్మజ్ఞానం యొక్క ఫలం ఏమిటి ఈ క్షుత్పి పాసలు ఆకలి తప్పులు ఏవైతే ఉన్నాయో సుఖ దుఃఖాలు జన్మ భరణాలు ఈ ద్వంద్వలు ఇక్కడ క్షుత్వి ఆకలి తప్పులు జన్మ భరణాలు ఈ ద్వంద్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం నివృత్తి కావడం లేదే ఆత్మజ్ఞానం అయింది కానీ ఆకలి అయితేనే ఉన్నది దూఖైతేనే సుఖం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఇవి మాత్రం నివృత్తి కావడం లేదే మరి ఆత్మ సంపాదించం లాభం స్వామిజీ ఈ క్షుత్పిపాస నివృత్తి కావడం లేదు కదా అందుకని ఈ ద్వైత నివృత్తి సర్వదు నివృత్తి ఆత్మజ్ఞానం చేత కలుగుతుంది అనేది అసిద్ధం అని ఈ విధంగా శిష్యుడు శంక అప్పుడు శ్రీ గురు దేవుడు సమాధానం చెప్తున్నాడు క్షుత్పిపాసాదయో దృష్ట యథాపూర్వం అయితే చేత మత్యహంకారే దృశ్యత పూర్వార్థము శంకా భాగం ఉన్నది క్షుత్విపాస మై యథాపూర్వం దృష్టా ఇది చేద్వైత దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రతీతి అవుతున్నాయి కదా మరి ఆత్మజ్ఞానమేమో కలిగే ఉపయోగం ఉన్నది స్వామిజీ అని శంక చేస్తే సమాధానం చెప్పినాడు ఆయన నీకు ఆఖరి దప్పులు ప్రతీతి అవుతున్నాయి కదా ఎక్కడ ప్రతీతి అవుతున్నాయి ఎవరికి ప్రతీతి అవుతున్నాయి చెప్పు మయీ అన్నావు నువ్వు ఇక్కడ నాయందు అన్నావు నాయందు ఆకలి దప్పుల యొక్క ప్రతీతి అవుతున్నది అన్నావు నాయందు అస్మ శబ్దం మయీ అంటే నాయందు నేను అనేటువంటి అహం ప్రతీతికి విషయాలు రెండున్నాయి ఒకటి వాత్స్థం ఒకటి లక్ష్యార్థం వ్యవహారంలో జీవుడు అహం సుఖి అహం దుఃఖి అహం కర్త అహం భోక్త అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అంటూ అహం అహం అహం అహం అంటున్నాడు మరి జ్ఞాని కూడా అహం బ్రహ్మాస్మి బ్రహ్మే వాహం అంటున్నాడు అతని కూడా అహం శబ్ద ప్రయోగం అవుతుంది మరి కూడా అహం శబ్ద ప్రయోగం జరుగుతుంది ఇలా ఇద్దరులో అహం అనే శబ్ద ప్రయోగం జరుగుతుంది మరి అహం అర్థానికి అజ్ఞానం యొక్క వివక్ష ఏమిటి జ్ఞాని యొక్క వివక్ష ఏమిటి అంటే అజ్ఞాని ఈ దేహాది సంఘాతమునే నేను అనే అధ్యాస అనాత్మయందు అహం శబ్ద ప్రయోగం చేస్తున్నాడు అంటే తన చేత ఈ అనాత్మను అభేద అధ్యాస చేసి అహం అని భావించి అనాత్మను పురస్కరించుకొని అహం శబ్దాన్ని ప్రయోగం చేస్తున్నాడు జ్ఞాని లక్ష్యార్థమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పురస్కరించుకొని అహం శబ్దం ప్రయోగం చేస్తున్నాడు అందుకని అహం శబ్దానికి మత్ అనే శబ్దానికి వాచ్యము లక్ష్యము లము రెండు అర్థాలున్నాయి అయితే ఇప్పుడు నువ్వు వాస్యార్థంలో సుఖ ఆకలి దప్పులు ప్రతీతి అవుతున్నాయి అంటున్నావా లక్ష్యార్థంలోనా చెప్పునైనా అని వికల్పం చేసి వాత్ార్థంలో ఒకవేళ చుత్పి పాసలు ప్రతీతి అవుగాక కాదని ఎవరన్నారు వాత్స్యార్థంలో అంటే ఈ దేహాది సంఘాతంలో ఆకలిప్పులు ప్రతీతి అవుతాయనంటే అవుతాయి ఎందుకు ఆకలి తప్పులు ప్రాణధర్మాలు ప్రాణం ఆత్మనా అనాత్మనా అనాత్మ ఉన్నది అనాత్మ ఎందు ప్రతీతి అయితే అవుగాక నీకేమో హాని ఉన్నది చెప్పు అని ఈ విధంగా మొదటి వికల్పానికి సమాధానం చెప్పినాడు ఇక లక్షార్థంలో ప్రతీతి అవుతున్నాయా ఆకలి తప్పుడు అంటే అది సంభవం లేదు ఎందుకనంటే ఆత్మ అసంగం ఉన్నది దాని ఎందు సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి అంభవం లేదు అని విధంగా సమాధానం చెప్పినాడు ముప్పై అంకం చూడండి కిమ్ మచ్చబ్ద వచ్చే అహంకార్య దృశ్యంతో మొత్తం మచ్చబ్ద ఉపలక్షితే చిదాత్మని ఇది వికల్పే ఆద్యం అంగీకరవుతాయి ఏమైనా ఈ క్షుద్పాసలు ఆకలిదప్పులు నీకు అస్మశబ్దం యొక్క వాచ్యార్థంలో ప్రతీతి అవుతున్నాయా లేక లక్ష్యార్థంలోనా చెప్పు నాయనా అనే విధంగా వికల్పం చేసి ఒకవేళ మత్శబ్దానికి వాచ్యార్థమైనటువంటి అహంకారంలో నాకు ఈ సుఖదుఖాలు కలుగుతున్నాయి సుఖ దుఃఖాల యొక్క ప్రతీతి అవుతుంది అని అంటే నా ఇతి కహవేతో కలగవు అని తప్పకుండా ఎందుకంటే దాని ధర్మాలే ఉన్నాయి తప్పకుండా కలుగుతాయి అస్మ శబ్దానికి వాచ్ఛార్థమైనటువంటి అహంకారంలో సుఖ దుఃఖాల యొక్క అవుతుంది అని అక్కడ కలగదని తప్పకుండా కలుగుతాయి ఎందుకు దాని యొక్క ధర్మాలే కాబట్టి సుఖ దుఃఖాలు ఆకలి ఇవి అనాత్మ ధర్మాలు సుఖ దుఃఖాలు ధర్మాలు ఆకలి దప్పులు ప్రాణ ధర్మాలు జన్మ మరణాలు శరీర ధర్మాలు ఇవి వాటి అందులో అస్మత్ శబ్దానికి వాచ్యమైనటువంటి సంఘాతం నందు ప్రతీతి అవుతున్నాయనంటే తప్పకుండా అవుతాయి కాదని ఎవరన్నారు అయినా నీకేం హాని చెప్పు దానికి సాక్షి ద్రష్టవైనటువంటి నీకు సుఖదులున్నాయా ఆకలి దప్పులున్నాయా లక్ష్యార్థం నందు ప్రతీతి అయితే అంటే సంభవం లేదు నా ద్వితీయ తస్యా అసంగత్వాదు బహిరేవ ద్రష్టవ్యం అయితే ఈ రెండో వికల్పము దానికి సమాధానము మూల శ్లోకంలో లేదు వాచ్యార్థంలో నీకు క్షుత్పి పాసలు ప్రత్యేక అవుతున్నాయా అని అడిగి వాచ్యార్థంలో కలిగితే కలుగుగాక ఏమి హాని అని అన్నాడు అంతేగాని క్షుత్పిపాసల యొక్క ప్రత్యేక లక్ష్యార్థంలో అవుతున్నాయా అని శ్లోకంలో వికల్పం చేసి అడగలేదు సమాధానం చెప్పలేదు గానీ మనం అధికంగా బహిరంగ ద్రష్టవ్యం అంటే మనం మూల శ్లోకం కంటే బయటనే వచ్చి ఈ శంఖను లేపి సమాధానం చెప్పుకోవాలి అని రామకృష్ణ వారు మనకు చెప్తూ ఉన్నాడు నలభై ఒకటవ అంకం వస్తుత తత్ ప్రతీతి అభావే అపి భ్రాంతి తత్ ప్రసక్తి సత్ ఇది సంగతి అయితే శుద్ధ చిత్మయందు అహం శబ్దానికి లక్ష్యార్థమైనటువంటి కూటస్థం నందు ఈ క్షుత్పాసలు ప్రతీతి కావడానికి వీల్లేదు ఎందుకు ఆత్మ అసంగం ఉన్నందువల్ల క్షుత్పిపాసలకు విషయం కానందువల్ల అని సమాధానం చెప్తే శిష్యుడు అంటాడు వస్తుత తత్ ప్రతీతి అభావే అపి శుద్ధ చైతన్యం నందు కూటస్థుని అందు క్షుప్సల యొక్క ప్రతీతి అభావం ఉన్నప్పటికీ కూడా వస్తుత వాస్తవంగా క్షుపాసలు కూటస్థునికి లేవు ఆత్మకు లేవు అయినా కూడా భ్రాంతియా తత్ అన్నాడు భ్రాంతి చేత నాకు ప్రతీతి అవుతున్నాయి నాకే కలుగుతున్నాయి అంటున్నాడు అంటే కూటస్థాత్మకే క్షుద్పాసాలు ఉన్నట్టుగా నాకు ప్రతీతి అవుతుంది ఎందుకు ప్రతీతి అవుతున్నాయి అంటే అధ్యాస చేత వాస్తవంగా నా ఎందు లేవు కానీ ప్రతీతి అవుతున్నాయి కదా మరి ఎందుకు ప్రతీతి అవుతున్నాయి అంటే అవివేకం వల్ల అధ్యాస వల్ల అని చెప్పాలి అయితే అధ్యాస చేత ఒకవేళ నీకు ఊటస్థాత్మ ఎందు క్షుత్పపాస ప్రతీతి అయినట్లయితే దానికి ఉపాయం చెప్తాను విను అంటాడు చిద్రు పేపి ప్రసాద్ జయరన్ తాదాత్మ్య అధ్యాసతో మా అధ్యాసం వివేకం కురు సర్వదాయన చిత్మయందే ఒకవేళ క్షుత్పిపాసల యొక్క ప్రతీతి కలుగుతుంది అని ఒకవేళ అన్నట్లయితే అధ్యాసం మా కురు నువ్వు అధ్యాస చేయకు నాయన అంటాడు భ్రాంతిలో పడకు ఈ క్షుత్పిపాసలు నాయందే ఉన్నాయి నువ్వు భ్రమ చెందకు భావన చెయ్యకు మా కురు అధ్యాసం మా కూరు అన్నాడు మరి ఏం చెయ్యాలి స్వామీజీ తమ్ సర్వదా వివేకం కురు నువ్వేం చెయ్యి సర్వదా అంటే ఎల్లప్పుడు వివేకం చెయ్యి ఆత్మానాత్మల యొక్క విచారణ చెయ్యి విచారణ చేసి ఇవి అనాత్మ ధర్మాలు ఉన్నాయి ఇవి నాయందు లేవు అని నువ్వు నిశ్చయం చేసుకో హర్షశోకయక్రోధ లోహ స్పృహాదయ అహంకార జన్మ మృత్యుశ్చన అంటూ శ్రీమద్భాగవతము ఉద్ధవ గీత పదకొండవ స్కందము ఇరవై అధ్యాయము పదిహేనవ శ్లోకము హర్షము శోకము మోహము మరియు జన్మ మరణము క్షుత్రు అంటే ఆకలి దప్పిక ఇవి అహంకారృశ్యంతే నాత్మన ఇవి అహంకారంలోనే కనపడుతున్నాయి గానీ ఆత్మకు లేవు ఉండడానికి ఆస్కారం లేదు ఎందుకు అసంగం ఉన్నది నిష్క్రియ ఉన్నది నిర్గుణం ఉన్నది అటువంటి ఆత్మ ఎందు ఉండడానికి తగదు అందువల్ల మరి ఎందుకు ప్రతీతి అవుతున్నాయంటే అధ్యాస చేత అందుకని ఆ అధ్యాస చేయకు అంటే తాదాత్మ అభిమానం పెట్టుకోకు దేహాది సంఘాతంతో ప్రాణంతో ఇంద్రియాలతోని స్థూల దేహము వీటన్నిటితో నువ్వు తాదయాత్మం పెట్టుకున్నందువల్ల అంటే అదే నేను నేనే అదే అనేటువంటి అభిమానం పెట్టుకున్నందువల్ల అభేద అధ్యాస అయింది ఆ అధ్యాస వల్ల నీకు సుఖ దుఃఖాలు ఆఖరి కలుగుతున్నాయి ఆ అధ్యాసను తొలగించుకో అధ్యాసం మా కోరు అధ్యాసం ప్రతిది కావు మరి ఆ తొలగించుకోవాలంటే ఏం చేయాలి స్వామిజీ అంటే సర్వదా వివేకం కురు ఎల్లప్పుడు విచారణ చేస్తూ ఉంది ఏమని తరి అనర్థ హేతు అధ్యాస నివృత్తి అయ్యే సదా ఈ అధ్యాస నివృత్తి కావాలంటే ఎల్లప్పుడూ ఆత్మానాత్మ వివేకం చేసి అనాత్మ ధర్మాలుగా భావించి ఏవి ఈ క్షుత్వాసలు అనాత్మ ధర్మాలని గట్టిగా నిశ్చయం చేసుకొని నాయకు ఇవి లేవు అని నిశ్చయించుకో దానికోసం సర్వదా ఎల్లప్పుడు విచారం చేస్తూ ఉంది నలభై ఐదో అంకం అనాదివాసన వశాత్తు పునః అధ్యాస ఆగమనే దాని నివృత్తి వివేక ఏ ఆవర్తనీయ అన్న ఉపాయాంతరం త్యాహ అయితే స్వామీజీ మీరు పదే పదే విచారం చేయి విచారం చేయి విచారం చేయి అంటారు ఈ విచారానికి విడిచి ఇంకా అన్య ఉపాయాలు ఏమి లేవా చేయాలా ఇంకా వేరే ఉపాయాలు లేవా ఇంకేమన్నా ధ్యానము జపము ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పు స్వామిజీ అంటే లేదు నాయన ఇంకో మార్గం లేదు సర్వదు నివృత్తి పరమానంద ప్రాప్తి అనేటువంటి మోక్షంని కలగాలి అని అంటే దానికి సాక్షాత్నము జ్ఞానమి ముక్తిష్ఠు బ్రహ్మతత్వస్య జ్ఞానాదేవ నచ అన్య అంటూ ఇంతకు పూర్వమే విద్యారణ్య గురుదేవులు రెండు శ్లోకంలో చెప్పాడా లేదా ముక్తిష్ఠు బ్రహ్మతత్వస్ జ్ఞానాదేవ నచ అన్యథా బ్రహ్మతత్వ జ్ఞానం చేత తప్ప అన్ని ప్రకారం చేత అన్ని ఉపాయాల చేత ముక్తి నా లభ్యతే ముక్తి అనేది దొరకదు అందుకని విచారం అనేది తప్ప అన్య ఉపాయం ఏమీ లేదు అని గురుదేవులు చెప్తూ ఉన్నారు ఝటిత్య అధ్యాస ఆతి దృఢవాస నయేతి చేత సదా ఎంత విచారం చేసినా గాని ఝటి హఠాత్తుగా చూడ అధ్యాస వచ్చి పడుతుంది మళ్ళీ దేహాదులు సత్యత్వ బుద్ధి అభిమానము అధ్యాస మళ్లీ కలుగుతూ ఉన్నది స్వామిజీ ఏం చేయాలి అంటాడు అలాగా అందుకని నువ్వేం చెయ్యి నీకు అంతఃకరణంలో అనాత్మ వాసన దృఢంగా ఉంది కాబట్టి నువ్వు ఎంత ఆత్మచింతన చేసినా గాని మళ్లీ మళ్లీ పునః పునః ఆ అనాత్మ చింతననే ఎదురొస్తుంది మళ్ళీ ప్రపంచ సత్యత్వ బుద్ధి దేహాదులయందు ఆత్మత్వ బుద్ధి కలుగుతున్నది కాబట్టి ఆ దృఢ వాసన పోయి నీకు దృఢ అపరోక్ష బ్రహ్మ నిశ్చయం కావాలంటే నువ్వేం చేయాలి మళ్ళీ పునఃపున ఆవర్తయ్యేత్ ఆత్మవిచారణ పునఃపున ఆవృత్తి చేస్తూ ఉండు అంతే ఇంకో ఉపాయం లేదు నాయనా వేరే ఉపాయం లేదు ఆత్మవిచారణ తప్ప ఇంకా ఏ ఉపాయం చేత కూడా నీకు అద్వైత నిశ్చయం కలగదు వివక చూడంలో పదకొండో శ్లోకంలో చెప్పాడు వస్తు సిద్ధిర్ విచారేణ నకించిత్ కర్మ కోటి బిహి నకించిత్ కర్మ కోటి అన్నాడు అంటే కోటి కర్మలు చేసినా గాని జ్ఞానం కలగదు మోక్షం సిద్ధించదు అందుకని నువ్వు విచారమే విచారం తప్ప వస్తు విచారేణ సుస్వరూప నిశ్చయము మోక్ష సిద్ధి అనేది విచారం వల్లనే కలుగుతుంది వేరే ఉపాయం చేత కలగదు అని శృతులు స్మృతులు అన్ని నొక్కి ఒక్కనుంచే చెప్తున్నాయి కాబట్టి బ్రహ్మాత్మైకత్వం నిశ్చయం కలిగేంత వరకు విచారమే చేస్తూ ఉండాలంతే నీకు అనుభవానికి రాని రాకపోని ఎల్లప్పుడూ అహం బ్రహ్మాస్మిత్యేవ చింతేతాం అన్నాడు అనుభూతి రభా వేపి బ్రహ్మస్మిత్యేవ చింతేతాం అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ నిత్యార్థం బ్రహ్మకింపునైనా నీకు అనుభవానికి రాని రాకపోని అనుభవానికి వచ్చేంత వరకు మాత్రం బ్రహ్మాస్మివ చింతేతాం అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని విధంగా నిరంతరం చింతన చేస్తూ ఉండే ఎందుకంటే నిరంతరం చింతన చేయగా లేని వస్తువు యొక్క సాక్షాత్కారం అయితే అలాంటప్పుడు ఉన్న వస్తువు యొక్క సాక్షాత్కారం ఎందుకు కాదు నాయన బ్రహ్మ అయితే అది నిత్య సిద్ధము స్వత సిద్ధము స్వయంగా నీవే ఉన్నావు స్వయం హి తత్ నీవే ఉన్నావు వారిని సాక్షాత్కారం ఎందుకు కాదు లేని వస్తువు సాక్షాత్కారమైతే ధ్యానం చేత లేదా విష్ణువారి దేవతల యొక్క ధ్యానం చేస్తారు రాముడు కృష్ణుడు దేవి గణపతి పంచాయతన దేవతల యొక్క ఉపాసన చేస్తారు ఉపాసన చేసి చేసి చేసి చేసి చివరికి వారి యొక్క వృత్తి ఆ ఉపాస్య దేవత ఆకారాన్ని పొందుతుంది ఆ వృత్తి ఎప్పుడైతే తదాకారం అవుతుందో ఆ ఉపాస దేవత యొక్క సాక్షాత్కారం అవుతుంది నీ వృత్తే తదాకారం అయింది అంతే ఆ నిరంతర ధ్యానం చేయగా చేయగా చేయగా లేని వస్తువు రాముడు కృష్ణుడు విష్ణువు ఉన్నారా మిథ్యా అని చెప్పుకుంటానే ఉన్నాం కదా బ్రహ్మ విష్ణుచ్చ రుద్రచ్చ సర్వ భా భూత జాతయ నాశమేవాధావంతి సలినానివ వాడన చెప్పిన ప్రకారంగా వాళ్ళు మిథ్య ఆ మిథ్యా వస్తువు దర్శనం అయితే ఆ ప్యసత్ ప్రాప్యతే నిత్యార్థం బ్రహ్మకింపున నిత్య సిద్ధమైనటువంటి స్వత సిద్ధమైనటువంటి అది నీ స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వము ఎందుకు అనుభవానికి రాదు నాయన అందుకని అనుభూత అభావేపీ అనుభవానికి రాని రాకపోని అనుభవానికి వచ్చేంత వరకు బ్రహ్మాస్మివో చింతితాం నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని చింతన చేయి అని ఆ చింతననే చెప్పింది అందుకని దృఢ నిశ్చయం అయ్యేంత వరకు ఆత్మవిచారమే చేస్తూ ఉండాలి ఇంకో ఉపాయం లేదు అని శ్రీ గురుదేవులు ఆదేశించినాడు నలభై ఏడవ అంకం నన్ను విచారేణ ద్వైతస్య మాయామయత్వం యుక్త్యా ఏవ సిద్ధ్యతి విచారం చేస్తే ద్వైత ప్రపంచం మిథ్యా అద్వైతం సత్యము అనేటువంటిది ఏదైతే నిశ్చయం ఉన్నదో అది యుక్తి చేతనే కానీ నా అనుభవత అంటాడు అనుభవం చేత మాత్రము సిద్ధించదు అంటాడు విచారేణ ద్వైతస్య మాయామయత్వం యుక్తుల చేత విచారం చేసినట్లయితే ద్వైతం యొక్క మాయామయత్వం అంటే మిథ్యాత్వం నిశ్చయం అయితే సిద్ధిస్తుంది నా అనుభవత అనుభవపూర్వకంగా మిథ్యాత్వం సిద్ధి కాదు సుమా అంటే అది కేవలము విచారం చేయడానికి అంటే యుక్తులతో విచారం చేయడానికి శాస్త్రాన్ని ఆశ్రయించి విచారం సరిగ్గానే ఉంది కానీ అనుభవానికి మాత్రము రావడం లేదు అది అనుభవ వేద్యం కాదు ఏది ప్రపంచం యొక్క మరి ఆత్మ యొక్క సత్యత్వము అది యుక్తి చేత శాస్త్రం చేతనే సిద్ధిస్తుంది గాని అనుభవ వేద్యం మాత్రం కాదు అని శిష్యుడు శంక చేస్తే ఇది ఆశంఖ్య అచింత్య రచనాత్వ లక్షణ మిథ్యాత్వ అనుభవశ సర్వ సాక్షిత్వాత్ మా ఏమం ఇది పరిహరచింతచన రూపమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో దీని యొక్క మిథ్యాత్వ అనుభవము సాక్షి వేద్యం అనుభవానికి రాకపోవడం ఏమిటి ఇది మిథ్యా అని ఎవరు నిశ్చయించుకుంటారు సాక్షి చేతనే నిశ్చయం అయితే స్వప్నం నుండి లేచినటువంటి స్వప్న ద్రష్టకు స్వప్నం మిథ్యా అని నిశ్చయమైందా లేదా సకల లోకులకు అనుభవ ఉన్నది ఈ మిథ్యత్వ నిశ్చయము ఎలా చేసుకోగలడు వ్యవహారికమైనటువంటి ప్రమాణాల చేత నిశ్చయం చేసుకున్నాడా అయితడు చెప్పు ప్రత్యక్ష ప్రమాణం చేతన అనుమాన చేతన ఉపమానం చేతన ఎట్లా చేసుకున్నాడు సాక్షి వేద్యం ఉన్నది కనపడింది లేచిన తర్వాత మాయమైంది మరి ఇప్పుడు సాక్షి చేతనే ఇది మిథ్యా అని నిశ్చయం ఇంకా ఏమన్నా దానికి ప్రమాణాలు కావన్న అనుభవ వేద్యం అట్లే ఈ ద్వైత ప్రపంచం ఈ దృశ్యం మన జాగ్రత్త ప్రపంచం ఉన్నదో ఇది కూడా మిథ్య అని సాక్షి చేతనే అనుభూమాన మొగుచున్నది అందుకని సాక్షి వేద్యం ఉన్నది అని కేవలం యుక్తి చేతనే సిద్ధిస్తుంది అనేటువంటి శంక మాత్రము చేయకు వివేకే ద్వైత మిథ్యాత్వం యుక్తే నభ్యతాం అత్యంత రచన త్వశ అనుభూతికి ద్వైత మిథ్యాత్వం యుక్త్యా ఏవ నతాం విచారణ చేసినట్లయితే ఈ ద్వైతం మిథ్యా అనేది యుక్తి చేతనే గాని అనుభవ వేద్యం కాదు అని ఏ విధంగా శంకించకున్నాయన అచింత్య రచన లక్షణమైనటువంటి ఈ ద్వైత నిథ్యాత్వము స్వ సాక్షికి సాక్షి చేతనే అంటే సాక్షి ఎవరో కదా నీవే కదా నీ చేతనే నిశ్చయింపబడుతుంది సాక్షి వేద్యం ఏది ఈ ద్వైత మిథ్యాత్వం అని శ్లోకం ద్వారా చెప్పినాడు నలభై అంకం చూడండి నన్ను అచింత రచనత్వం నిత్యాత్వ పదార్థ లక్షణ మొత్తం సిధాత్మని అతివ్యాప్తం ఇది సంకతే అయితే ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా మిథ్యా ఎందుకు అది అచింత్య రచన రూపం ఉన్నది చింతించడానికి అలవి కానటువంటిది ద్వైత మాయా రచితం ఆ మాయా అచింత్య శక్తి మరి అచింత్య శక్తి రూపమైనటువంటి మాయా చేత రచింపబడినటువంటి ఈ ద్వైత ప్రపంచం కూడా అచింత్య రచనా రూపం ఉన్నది చింతించ నెలవి అని ద్వైత ప్రపంచము నాకు రచన రూపము దానికి ఒక లక్షణం ఇచ్చినారు మీరు మరి ఈ లక్షణము అద్వితీయ బ్రహ్మమునందు కూడా పోతుంది అంటే అతివ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది అంటాడు ఏ విధంగా ద్వైత ప్రపంచం అచింత్య రచన రూపం అట్లా బ్రహ్మం కూడా అచింత్య రచన రూపమే కదా ఈ మనసా నమనుతే వాచో నివర్తంతే అని మీరు చెప్తారా లేదా మరి ఏమని చెప్పినట్లయింది అచింత్యమనే చెప్పినట్లయిందా లేదా బ్రహ్మం కూడా మరి ద్వైతం యొక్క లక్షణము అద్వైతం యొక్క లక్షణము ఏకరీతిగా చేస్తే అతివ్యాప్తి దూషగ్రస్తం ద్వైతం యొక్క లక్షణము అద్వైతంలో పోతుంది అతివ్యాప్తి దూషం అవుతుంది అంటే అలక్ష్య గమనం అతివ్యాప్తి లక్ష్యము కాని లక్షణం పోవుట ఏ విధంగా శృంగిత్వం గోర లక్షణం ఆవు యొక్క లక్షణం ఏమిటి అంటే కొమ్ములు గలది ఆవు అన్నాడు అనుకోండి ఇది ఆవు యొక్క లక్షణం చేస్తే లక్ష్యం ఏదైంది ఇక్కడ మనకు ఆవు లక్షణం ఏది శృంగిత్వం మరి ఈ శృంగిత్వం అనే లక్షణం చేత ఏ లక్ష్యం అయితే మనం చెప్తున్నాము ఆవును ఆ లక్షణము మన యొక్క లక్ష్యము కాకుండా లక్ష్యతరము కూడా పోతుంది ఇక్కడ గేదెలున్నాయి జింకలున్నాయి గొర్రెలున్నాయి వీటికి కూడా కొమ్ములు ఉంటాయి కదా మరి కొమ్ములు గలది ఆవు అంటే మరి గేదె కూడా ఆవనాలే జింక కూడా ఆవనాలే గొర్రె కూడా ఆవనాలే మేకలకు కూడా ఆవనాలే లక్షణం ఏమైతుంది అతివ్యాప్తి దోషగ్రష్టం అవుతుంది ఎప్పుడైతే దోషము ప్రాప్తం అది సల్లక్షణం అనబడదు అందుకని బ్రహ్మనకు కూడా మీరు అచింత రచన రూపం అంటున్నారు కదా మరి లక్షణము ద్వైతానికి కూడా చేసినారు కాబట్టి ద్వైతం లక్షణము అద్వైతంలో కూడా అతివ్యాప్తి అవుతుంది అని ఈ విధంగా శంక చేస్తున్నాడు చిదప్యచింత చిన్న అచింత్య రచన అని మీరు లక్షణం చేస్తారు కాబట్టి లక్షణం అతివ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది చేసినటువంటి లక్షణము అద్వైతంలో అతివ్యాప్తి అవుతుంది అని ఈ విధంగా శంక చేస్తే ఏది తరిహి ఇది సరిగ్గానే ఉంది ఉండని మరి అద్వైతంలో కూడా పోతుంది కదండి అద్వైతంలో కూడా అదే లక్షణం ఉంది ఉండని ఏమైతే ఇది అచింత్య రచన రూపమే అది అచింత్య రచన రూపమే హాని ఏమున్నది అని అంటాడు అంటే స్వామీజీ అపసిద్ధాంత ఆపత్తి వస్తుంది మరి ద్వైతం ఏ లక్షణం చేస్తున్నావో అద్వైతానికి అదే లక్షణం చేస్తే చైతన్యానికి కూడా అదే లక్షణం చేస్తే మరి ద్వైతానికి అచింత్య రచనారూపం అని చెప్పి దాన్ని అని చెప్తే మరి చైతన్యాన్ని కూడా అదే లక్షణం చెప్తే చైతన్యం కూడా మిథ్య అయిపోతుంది మరి సిద్ధాంతం భంగమైపోతుంది అప సిద్ధాంత ఆపత్తి అని అంటే అప్పుడు చెప్పినాడు వయం చింత రచన నో భ్రూమహ మేము చైతన్యము నాకు సుచించ రచనము అని చెప్పడం లేదు అచింత్య రచన చెప్తున్నాం అంటే ఇక్కడ గ్రంథకర్త యొక్క అభిప్రాయం ఏమిటి అంటే మిథ్యా అని చెప్పే ఉద్దేశంతో ఈ ద్వైత ప్రపంచం నాకు అచింత రచన రూపం అని చెప్తున్నాం ఇక అద్వైతమైనటువంటి చైతన్యం కూడా అచింత్య రచన రూపం అని చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాము అంటే అది సుచింత్య రచన రూపం కాదు అంటే మనసు ద్వారా చింతన చేయుటకు అలవి కానిది అంటే అవాంగ్ మనసు గోచరము అని చెప్పే తాత్పర్యం ఉంది అంటే మనసుకు విషయము కానిది అని చెప్పే తాత్పర్యం ఉన్నది అంతేగాని మిథ్య చెప్పే తాత్పర్యం లేదు వివక్ష భేదమున్నది దాని యొక్క వివక్ష వేరే దీని యొక్క వివక్ష వేరే మరి అయిన దానికి ఇప్పుడు ద్వైత ప్రపంచానికి అచింత్య రచన రూపం అనేది లక్షణం చేసిన మరి దాన్ని ఇప్పుడు అద్వైతంలో అతివ్యాప్తి అవుతుంది కాబట్టి కొంచెం దాన్ని సుధారణ చేయాలి పడుతుంది మనకు ద్వైతానికి ఏదైతే అచింత్య రచన రూపం అని చెప్పామో ఆ లక్షణంలో కొంచెం అవకతవకలు కనపడుతుంది ఎందుకంటే అతివ్యాప్త దోషం వస్తుంది కదా అద్వైతంలో అప్పుడు ద్వైతం లక్షణంలో కించిత్ మనము మార్పు చేయవలసి వస్తుంది సుధారణ చేయవలసి వస్తుంది చూడండి యాభై ఒకటో అంకం ద్వైతంలకు లక్షణము ఏ విధంగా చేయాలి అచింత్య రచన రూపానికి ఇంకా విశేషణం జోడించాలి లేకపోతే అద్వైతంలో చైతన్యంలో అతివ్యప్తి అవుతుంది కదా మరి దానికి ఇంకో విశేషణం జోడిద్దాము అని చెప్తున్నాడు ప్రాగభావ యుక్తత్వే సతి అచింత్య మిథ్యాత్వ లక్షణం ఇది వివక్షు అచింత్య ఆత్మన అంగీకరవుతి అయితే ఆత్మకు అచింత్య రచన లక్షణం ఇది యోగ్యమే ఉంది అయితే మరి ద్వైతంలో కూడా ఆత్మ లక్షణం పోతుంది అంటే ఇంకొక విశేషణం జోడించినట్లయితే అక్కడ అతివ్యాప్తి దోషం రాదు ఏ విధంగా ప్రాగభావ యుక్తత్వే సతి అచింత్య రచనాత్వం మిత్యాత్వ లక్షణం మిథ్యా యొక్క లక్షణం ఏంది అని అంటే అచింత్య రచన రూపం ఉన్నది కానీ ప్రాగభావ యుక్తంగా ఉంది ఏది ద్వైత ప్రపంచం కానీ ఆత్మకు ప్రాగభావ యుక్తత్వం లేదు ఆత్మకు ప్రాగభావం ఉందా ప్రాగం ఉన్నదంటే పూర్వం లేదని చెప్పాలి భూత కాలంలో లేదని చెప్పాలి అట్లా ఉన్నదా అది సత్యం త్రైకాలిక అబాధ్యం ఉన్నది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అబాధ్యమే ఉన్నది అందుకని ఆత్మయందు అతివ్యాప్తి దోషం రాదు అందుకని ఇప్పుడు ద్వైత ప్రపంచం మిథ్య అని మిథ్యత్వ లక్షణం చేయుటకు మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రాగభావ యుక్తత్వే సతి అని ఒక విశేషణం పెట్టాలి ఇప్పుడు చైతన్యం నందు అతివ్యాప్త దోషం రాదు ఈ వివక్ష చేత అచింత్య రచనాత్వం ఆత్మన అంగీకారవతి ఈ వివక్ష చేత వివక్ష అంటే వక్త రీత్యా వక్త అభిప్రాయం హృదయగత అభిప్రాయ అని కదా ఆ వక్తకు హృదయంలో ఏది చెప్పేటువంటి ఇష్టం ఉన్నదో అది వివక్ష అంటారు అయితే చైతన్యం అచింత్య రచన రూపం ఉన్నది ద్వైతము ప్రాగభావ యుక్తత్వే సతి అచింత్య రచన రూపం అని ఇట్లా లక్షణ భేదం చేసేటువంటి అభిప్రాయం చేత ఆత్మకు అచింత రచన రూపం అంగీకరిస్తున్నాడు గ్రంథకర్త తరిహి అస్తు అని అయితే ఉంటే ఉండని ఏం ఆపత్తి ఉన్నది ఆత్మకు అచింత్య రచన రూపం చెప్తున్నాము సరిగానే ఉంది ఉండని అని విధంగా ఒప్పుకున్నాడు అప్పుడు శిష్యుడు అంటాడు ఏవో అంగీకారే ఈ విధంగా మీరు ఆత్మ కూడా అచింత్య రచనా రూపము ద్వైతానికి కూడా అచింత్య రచన రూపము అని ఒప్పుకున్నట్లయితే అప సిద్ధాంత ఇత్య ఆసంఖ్య అప సిద్ధాంత ద్వైతమునకు అచింత్య రచన రూపం అని లక్షణం చేసి మరి అద్వైతమున కూడా అట్లే లక్షణం చేస్తే అద్వైతం కూడా మిథ్యా అనవలసి వస్తుంది అద్వైతం మిచ్చన చైతన్యం మిచ్చన మీ సిద్ధాంతానికి హాని ఏర్పడుతుంది అప సిద్ధాంత ఆపత్తి వస్తుంది అని ఈ విధంగా శంక పరిహరతి నో భయమితి శ్లోకంలో పూర్వార్థంలో చివరలో ఉంది కదా నో భయం చింత అంటాడు మేము అట్లా చెప్పడం లేదు ఆత్మ సుచింత రచన రూపము కాదు అని చెప్తున్నాం మేము అంటే అచింత రచన రూపం అని చెప్పినట్లే ఉన్నది మరి అచింత రచన రూపం అనేది ఉన్నందువల్ల మరి ఆత్మ లక్షణం అనాత్మయందు అనాత్మ లక్షణం ఆత్మయేందు వ్యభిచారం అయితే ఉన్నాయి కదా అతివ్యాప్త దోష కదా అంటే ప్రాగభావ యుక్తత్వ సతి విశేషణం పెట్టుకో ద్వైతం యొక్క లక్షణానికి ప్రాగభావ యుక్తత్వ సతి అచింత్య రచనాత్వం మిత్యాత్వ లక్షణం బస్ ఈ చెప్పుకో ఇప్పుడు అతివ్యాప్త దోషం రాదు తర హేతుమాహా ఈ విధంగా చెప్పినట్లయితే అంటే ఆత్మ అచింత్య రచన రూపం అని సిద్ధి చేయుటం కోసము అతివ్యాప్త దోషాన్ని నివారణ చేయటం కోసము ద్వైతం యొక్క లక్షణానికి ప్రాగభావ యుక్తత్వే సతీ అని చెప్పినప్పుడు ఈ ఆత్మను ఏమని చెప్పినట్లయింది ప్రాగభావ అయుక్తత్వే సతి అని చెప్పినట్లయింది లక్షణ భేదం అయిందా లేదా అప్పుడు అతివ్యాప్త దోషం రాదు ప్రాగభావ అయుక్తత్వ సతి అచింత్య రచన రూపం ఆత్మ చైతన్యం అని చెప్పినట్లయింది మరి ప్రాగభావ అయుక్తం అంటే ఏమన్నట్టు నిత్యం అని చెప్పినట్లు అయింది అందుకే చెప్పినట్టు శ్లోకంలో నిత్యత్వ కారణాత్ అది నిత్యం నిత్యం అంటే ఏమిటి దేనికంటారు నిత్యం లక్షణం ఏంది ప్రాగభావ ప్రధ్వంస్వభావ అప్రతియోగివం నిత్యత్వం నిత్యం అని చెప్పినప్పుడే దానికి ప్రాగభావం లేదు ప్రధ్వంస్వభావం లేదు అని చెప్పినట్లు నిత్య శబ్దం లక్షణం నిత్యము అని శబ్ద ప్రయోగం తోడనే వెంటనే ఇది ప్రాగభావ ప్రధ్వంస్వభావానికి ప్రతియోగి కాదు అప్రతియోగి ఉన్నది అని స్మృతి పథంలోకి రావాలి అందుకే పారిభాషిక శబ్దాలకు లక్షణాలు కంటస్థ ఉండాలి నిత్యత్వ కారణాత్ వయం చితి సుచింత రచన నో బ్రహ్మ యోజన అది నిత్యం ఉన్నందువలన స్థితి అంటే చైతన్యము సుచింత్య రచన రూపము కాదు అంటే అచింత్య రచన రూపం అని చెప్పినట్లయింది ఎందుకు నిత్యత్వ కారణాత్ ప్రాగభావ ప్రధ్వంసభావం అప్రతిగి ఉన్నందువలన అది సుచింత్య రచన రూపం కాదు మరి ఏమనగా రచన రూపమే అని మేము చెప్పినాము రెండు శ్లోకానికి వ్యాఖ్యానం ఇక ఒకవేళ ఆత్మకు కూడా ప్రాగభావం ఒప్పుకుంటే ఏం ఆపత్తి వస్తుంది అని శిష్యుడు శంక చేస్తాడు ఆ శంకకు సమాధానం చెప్తాడు ఆత్మకు ప్రాగభావం లేదు ఎందుకు అది నిత్యం అని చెప్పి అనేక అవికల్పాల చేత ఆత్మకు ప్రాగభవం ప్రధ్వం స్వభావం లేదు అని నిర్ధారణ చేస్తాడు ఆ విషయం క్రమంగా రేపటి చెదర్చుకుందాం హరి ఓం తచ్చవతు సహనక్ హై తేజస్వినధీతమస్టు మా విద్విషావహై ఓ శాంతిశాన్ని శాంతి